హరివ్య నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం గనసదృం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూత భావాతీ త్రిగుణరం సద్గురు నమామి నమో బ్రహ్మా विद्या सांप्रदाय బ్రహ్మవిద్యా సాంప్రదాయ కతృభ్యో వంసృషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజానఘన ప్రత్యర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థర అస్మద్గురుసమాంభ్యా శరమ్యమా Paryanta Vande గురుపరం పరా గురు గురు స్వరు నిజగరు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీ గురుభ్యో నమ బట్ట బయలైనటువంటి స్థితి యొక్క అచల లక్షణము విషదముగా నిర్ణయముగా సూచనగా ప్రబోధగా దర్శనముగా అందించబడిన తరువాత ఎరుక యొక్క లక్షణాలని లేని పద్ధతిగా వివరించేటటువంటి ప్రబోధని చేపట్టారు సాధారణంగా ఉన్నది ఉన్నట్టు చెబుతానండి ఆ ఉన్నది ఉన్నట్టు చెప్పడం సత్యం అనేటటువంటిది మానవులందరూ కూడా తమ జీవితంలో పాటించే పద్ధతి ఆ ఉన్నది ఆ స్థాయికి ముందు జీవనం రావడం చాలా అవసరం అయితే ఎరుకను గట్టిపరిచేటటువంటి పద్ధతిగా బోధించటం అనే రీతుల సాంప్రదాయాలలో ఉంది కానీ విదితముగా లేని ఎరుక వివరించేదా కాబట్టి వివరించడం ఎప్పుడు ఎలా ఉండాలయా అంటే నువ్వు త్యాగం చేయడం అభిమానాన్ని పోగొట్టుకోవడం ఎట్లాగా జీవభావాన్ని ఆత్మభావాన్ని బ్రహ్మభావాన్ని ఇట్లా భావాతీత స్థితిని ఎరుకతో ముడిపడినటువంటి ఒక్కొక్క అంశాన్ని స్వీకరించి ఆ ఎరుక ఎట్లా లేదో నిర్ణయింపజేసేటటువంటి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి తగినటువంటి సాధన సంపత్తి తగిన సహాయం అపారమైనటువంటి కరుణాసమతుడైనటువంటి దేశికేంద్రుడు దిగివచ్చి అందించేటటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సూచన ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమము శ్రుతులు ఎరుకే నీవును నేను యరుకే సతి సోదర యరుగు వత్స నే తీర్ ఇది గోని ఇరిహర బ్రహ్మాని సురనరగిరి సరి తరుమృగముఖచరాచరూకనియరు निधि नीच ए वर्णाश्रमु श्रुत नी इच्छा। एरुके సతి సోదరాదు ఎరుగుము వత్స నే తీర్చద ఇదిగో నీ ఇచ్చా హరిహర బ్రహ్మని సొర గిరి సరి తరు మృగముఖ చరాచరమురు ఎరుకని ఎరుగు వత్స నే తీర్చద ఇదిగో నీచ ఇలా పదవిభజన మానవులందరికీ ఇందులో తెలియదు ఏమైనా చెప్పినట్టు కనబడుతుంది కానీ అన్నీ తెలిసిందే చెప్పినట్టు కనబడుతుంది కానీ అవి తానై ఉన్నట్లుగా నిర్ణయం పొందినటువంటి శిష్యుడు వత్స అని సంబోధిస్తుంది ఈ వత్స అన్న అంశంలో చాలా విశేషమైనటువంటి కరుణ దాగి ఉంది ఎందుకంటే పూర్వం కందార్థాలలో గోవత్సమును చూడగానే ఆ గోమాత యొక్క హృదయం ఉప్పొంగి కరుణ రసార్ద్ర హృదయ క్షీరధారలను వర్షిస్తుంది ఇప్పుడు ఆ గోవత్సం అడిగిందే విజ్ఞాపన చేసిందే ప్రార్థించిందే కాబట్టి కరుణా సముద్రులైనటువంటి దేశకేంద్రులకు తగు శిష్యుడిని తగుపాటి గురువు అన్యోన్య దర్శనగితీగా ఎప్పుడైతే వారి యొక్క దృష్టి వీరిపై వారి యొక్క కరుణరసార్ద్ర దృష్టి చేత వారిలో ఎలాగైనా ఈ ఆశ్రయించినటువంటి శిష్యుడిని ఉద్ధరించాలి లేవనెత్తాలి తన యొక్క దైవి సంపత్తిని సాధన సంపత్తిని ఆశ్రయించినటువంటి శిష్యుల యొక్క ఉన్నతి కొరకు త్యాగం చేయగలిగేటటువంటి ఏ పుణ్యఫలమును మిగుల్చుకొనటువంటి అశేషముగా ఉన్నటువంటి ఎంత వినియోగించినా తరగనటువంటి దైవీ సంపత్తి తపోఫలము వీటన్నింటినీ శిష్యుల యొక్క ఉన్నతి కొరకు వినియోగించేటటువంటి కరుణరసార్ద్ర హృదయులైనటువంటి దేశికేంద్రులు అడుగడుగున తారసిల్లేటటువంటి దివ్యభూమి భారతపు ఇది దివ్య భూమిలో గురువును ఆశ్రయించినటువంటి శిష్యులకు గొప్ప ఆశంసనం ఆశీర్వచనం వత్స అని ఏ మహానుభావుడైనా నిన్ను ఆ జన్మలో నువ్వు తరించడం నిర్ణయంగా జరిగేది సందేహం మీద కాబట్టి ఈ కదార్థంలో చక్కని ఆశీర్వచనపూర్వకమైన ఆశీపూర్వకమైనటువంటి సంబోధన ఎరుగుమూ వత్సే తీర్చద ఇదిగో ఇర్ణయములే లేనటువంటి దేశికేంద్రుడు అష్టతను నిరసన షోడశావస్థ నిరసన చేసి అఖండ యరుకను నిరసించి విరమించినటువంటి మహానుభావుడు బ్రహ్మోర వ్యక్త అని దిగిరానటువంటి పద్ధతిగా నిలచి ఉన్నటువంటి బట్ట బయట ఉన్నటువంటి దశికేంద్రుడు నీ తీరిటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుదాం జనన మధ్యలో ఉన్నటువంటి తాత్కాలిక విషయోపభోగములైనటువంటి దేహీంద్రియానుసార జీవనమైనటువంటి భోగి భోగ్య భావనలతో ఉన్నటువంటి సుఖ దుఃఖ ప్రశంసతో కూడినటువంటి భౌతిక జీవన ధర్మాలకు సంబంధించి సతి సుత సంగతుల గురించి వర్ణాశ్రమముల గురించి మరి శృతులు ఆ ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు ఆ బ్రహ్మసూత్రాలు ఈ బ్రహ్మసూత్రాలు ఈ యోగ సూత్రాలు ఈ ధర్మసూత్రాలు ఈ రకమైనటువంటి శాస్త్రోపచర్చ ఇలా వీటిని అడుగుదామా నీ ఇచ్చినా సరే సందేహం లేకుండా తీరుస్తాను అనేటటువంటి ఆశీర్వచనం అయితే ఇందులో ఒక సూచన కూడా ఉంది హరి హర బ్రహ్మాది సుర నర గిరి సరి తరుమృగ ముఖ చరాచరములు ఎరుకనీ పిపీకాది బ్రహ్మపర్యంతము ఉన్నటువంటి సమస్తము స్థావర జంగమాత్మకమైనది జడచేతనాత్మకమైనది ఆధార ఆధేయమైనది దృగ్దృశ్యమైనది కార్యకారణమైనది సదసల్ విలక్షణమైనది ఆత్మానాత్మలు కాదు నిత్యానిత్యములు కాదు ఈ రీతిగా మార్గందులో జిజ్ఞాసువై శాస్త్రదృష్టం గురుర్వాక్యంగా నీవు ఏవైతే అధ్యయనం చేసి విచారణ చేసినటువంటి అంశాలున్నాయో వాటన్నింటినీ సమూలంగా పెకలించి వేసేటటువంటి పనిని చేపడతాను అంటున్నారట అది ఇదిగో నే తీర్చద నీ ఇచ్చా ఇచ్చా అనే మూలంచేత ఉన్నటువంటి ఎలుక గురుకృప చేత నిశేషంగా మూలమే లేకుండా తొలగించబడింది అలా తొలగించబడేటటువంటి పద్ధతిగా ఆయన చేతిలో శిష్యుడు ఆమరి ఉన్నాడు అవతార్ మెహర్ బాబా అంట ద్వాదశ మార్గాలు చెప్పేటప్పుడు నన్ను పొందుటకు ద్వాదశ మార్గాలని సరసులభ సూత్రాలు మాటకు మాట సూత్రం ఏ ఆకృతి పొందించుటకు వీలైనను ఒదిగిపోయేటటువంటి మట్టి వలె నీవు నా చేతిలో గనక అమరేటట్లయితే ఒదిగేటట్లయితే నన్ను నువ్వు పొందగలవు అంటా మరి నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను నేను అలాగే ఉంటాను అసలు నేనని నేను నా గురించి నీకు తెలీదు ఇలాంటి మాటలు సాధకుల కోపుతయ్య శిష్యుల కోపుతయ్య నా సంగతి నీకు తెలియదు నీ సంగతి నాకు తెలియదు ఇవన్నీ అజ్ఞాన భూష్టమైనటువంటి అవిద్యా మోహముతో కూడినటువంటి జీవనం చాలామంది మానవులు అభిమానయుతులై దేహేంద్రియాదులే దేహాత్మభావముతో తాననేటటువంటి అన్యమైనటువంటి చైతన్యాన్ని గుర్తించగలిగేటటువంటి బుద్ధిబలం లేని వారై కేవలము చుత్పిపాసాలస్య నిద్రా తమసాదులే జీవన ధర్మములై జీవించేటటువంటి భోగి భోగ్య భావనతో జగత్తుతో వ్యవహరిస్తూ సర్వే సర్వత్రా వ్యాపకమై సర్వే సర్వత్రా ములుకృత సంధులేక పరిణామమే లేక ఆవరణమే లేక అద్యంతములు లేక సర్వశూన్యములుగాక తాను తానుగా ఉన్నది ఉన్నట్లుగా చట్టువలే కదలక నిరతిశయమై ఆనందరహితమై ఆవరణరహితమై అభిమానరహితమై అహం రహితమై నేను తానక ఉన్నటువంటి బయలును తెలిసి దర్శించి ఉండి తనను తాను పోగొట్టుకుంటున్నాడు అలా పోగొట్టుకోగలిగినటువంటి ఇచ్చను ఇదిగో నే తీర్చదా మీ అంటున్నారు దేశకేంద్రులు చాలా విశేషమైనటువంటి ఆశీర్వచనం దేవుడు ఎరుకే విద్యా విద్యలు ఎరుకే ప్రణవములు నాదమెరుకే ప్రణయున్ ఎరుకే బిందు చిత్తు సత్తు ఎరుకే ఆనందమివి నీ వెరుగూ సద్బుద్ధీ నీ నా మాటలెరుకే నిబద్ధీ ఎరుకే నిర్గుణ सगुणरु इक को अंतर नीन अंतर जैसे नीटरू सदुद्धि नीनाटल के बद्धी సుమతి శతకంలో సుమతి అనేటటువంటి మకుటాన్ని ఆశ్రయించి శతక పద్యాలు ఉంటాయి సుమతి అంటే మంచి బుద్ధి కలిగిన వాడా ఈ కందార్థంలో కూడా సద్బుద్ధి అన్నారు అంటే సత్తు నిరిగిన బుద్ధి సద్బుద్ధి అంటే సాత్విక కర్మ చేసే బుద్ధి కూడా సద్బుద్ధే నిష్కామ కర్మ చేసేటటువంటి బుద్ధి కూడా సద్బుద్ధే సాక్షిగా ఉండేటటువంటి బుద్ధి కూడా కాని కానీ వివేకమును పొంది అసత్తును తృంచి సత్స్థితి ఎందు స్థిరమై తత్వాతీత పరాత్మాహం మధ్యాతితరశివ మాయాత పరం జ్యోతి అహమేవాహమవ్యయ అని బ్రహ్మజ్ఞానావళిమాల బోధిస్తోంది బ్రహ్మము గురించి తత్వదర్శనం కలిగినటువంటి వాడు తత్వాతీత స్థితిని పొందాలి తత్వాతీత పరాత్మాహం కాబట్టి తత్వదర్శన స్థితి వలన ఆత్మనిష్ట కలుగుతుంది మరి ఆ తత్వదర్శనానికి అతీతమైనటువంటి పద్ధతిగా బ్రహ్మానుసంధానం చేసి పరాత్మ ఆత్మకు పరమైనటువంటి పద్ధతిగా मध्यातीत निर्णयान पध्यातीतपरशिवध्य एटंटी दी मध्य अंत आत्मा ब्रह्म परब्रह्म इन ब्रह्म मध्य काब्बी ఆ బ్రాహ్మీభూత స్థితి ఎందు మధ్యాతీతర శివ మరి అయితే సరిపోయిందా అన్నారు మాయాతీత పరంజ్యోతి మాయని ఎరిగి దాటాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎరగకుండా దాటటం సాధ్యపడదు కాబట్టి తత్వాన్ని ఎరగాలి ఆ శివస్థితిని ఎరగాలి ఆ ఆత్మస్థితిని అరగాలి ఆ బ్రహ్మస్థితిని ఎరగాలి మాయస్థితిని అరగాలి జ్యోతి స్థితిని ఎరగాలి వాటికి పరమవ్వాలి ఆత్మకు పరమైనటువంటి పరాత్మ శివస్థితికి పరమైనటువంటి పరశివ జ్యోతి స్థితికి అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యేకజ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్య అలా ఆ జ్యోతికి పరమైనటువంటి పరంజ్యోతి అనేటటువంటి స్థితిని కూడా పొందాలి అలా పొందటాన్ని ఇచ్చగా కలిగినటువంటి వాటికి विद्यू सांख्य विचारणाक्रमन चपिं माया शबलित ब्रह्म अविद्याशबलित जीवड़ कार्योपाधि जीव कारणोपाधि शिव జీవో బ్రహ్మే వర్ణపర కాబట్టి అవిద్యావరణమునకు లొంగినవాడు జీవుడు విద్య అనే ఆవరణమునకు లొంగినవాడు బ్రహ్మ కాబట్టి ఈ విద్య అయినా ఆ అవిద్య ఈ రెండు ఆవరణలు ఎరుకే ఎరుకే ప్రణవంబు నాదమెకే కళయుంగరుకే నాదము విందువు కళ కాబట్టి ఎవరైనా సరే దివ్యత్వాన్ని సాధించాలి అంటే ఎవరైనా సరే తన్ను తాను ఎరగాలి అంటే తనుత్రయమును దాటాలి అంటే స్థూల సూక్ష్మ కారణస్థితులను దాటాలి అంటే ఉపాసనాకాండ అంతా కూడా ఈ నాద బిందు కళలను ఆశ్రయించు కాబట్టి నువ్వు మంత్రోపాసన చేసిన తంత్రోపాసన చేసినా యంత్రోపాసన చేసిన నాదోపాసన చేసిన శ్రీ విద్యాంతర్గతమైనటువంటి దశమహావిద్యల ద్వారా శ్రీచక్రార్చన ద్వారా బిందుమధ్యము ఆశ్రయించిన కళలు చిత్కళలు అనేటటువంటి యోగ మార్గ పద్ధతిని ఆశ్రయించి కొండలిని భేదించిన ఇవన్నీ ఉన్మన్యావస్థయా విగత కలిమలం శంకరం స్మరాయోపరా ఉన్మని అవస్థలో ఈ నాదబిందు కళలు ంతా ఎరుకే ఎరుకే ప్రణవం ఎరుకే నాదం ఎరుకే కళయున్ ఎరుకే బిందు కాబట్టి ప్రణవంలో ఈ నాద బిందు కళలు మూడు ఈవిడి ఉన్నాయన్నమాట కాబట్టి ప్రణవమే ఎరుకైపోతే మరికే నాదబిందు కళలు కూడా ఎరుకే కదా దాని అందల అంశీభూతములు కూడా ఎరుకే తత్వదర్శనం చిత్వదర్శనం స్వాత్మదర్శనం వేషహానత జగదీషి యుక్త సేవనం ఉపదేశసారం దీన్నే సులభమైనటువంటి నడకగా మధ్యలో మజిలీలు చెప్పి మానవులు జగత్తును దర్శిస్తూ విషయావృత్తమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ భోగి భోగ్య పద్ధతిగా జీవించేటటువంటి జనన మరణ చక్ర ప్రభావితమై ఉన్నటువంటి జీవనం నుంచి ముందు తత్వదర్శనానికి ఆ తదుపరి చిత్వ దర్శనానికి ఆ తదుపరి స్వాత్మ దర్శనానికి ఆ తరువాతి ఈశ దర్శనానికి ఆ తదుపరి పరశివ స్థితికి పరం అనేటటువంటి స్థితికి ఎదగాలి ఇలా ఉపదేశ సారం అందించినటువంటి దానిని చిత్తూ సూరుకే ఆనందీ ఏమయ్యా జీవభావంతో సత్యమని భావించినటువంటి నామరూపాలు నేను కాదు నేను చైతన్యాన్ని నేను సాక్షిని నేను ఆత్మను నేను సచ్చిదానందస్వరూపుడను అని స్వరూప నిర్ణయాన్ని ఎరిగినటువంటి ఆత్మనిష్ఠుడైనటువంటి శిష్యుడా వత్సా ఈ సత్తు చిత్తు ఆనందం కూడా ఎరుకే ఇది బ్రహ్మాండ పద్ధతిగా ఉన్న ఎరుక నామరూపాలు దేహేంద్రియాలు విషయా తాదాత్మ్యత నేననేటటువంటిది పిండాండ పద్ధతిగా ఉన్న జీవభావంతో కూడినటువంటి ఎరుక అది మలినప్పు ఎరుక ఇది శుద్ధ ఎరుక కాసేపు ఇలా కాసేపు అలా ఉండి మిశ్రపుటెరుకగా మానవ జీవనం సాగిపోతుంది మరి ఎంతకాలము ఈ శుద్ధ ఎరుక మలినప్పుటెరుక మిశ్రపుటెరుక ఇలా ఎంతకాలం ఉంటావు ఎప్పటికైనా బయలును దర్శించి पारोप पा एरक स्थिर अला अव्वानी निुक्त मैं पुटन इच्छ कल्बुदीट ली निबी अं నిశ్శేషముగా బంధము నివర్తించబడిన వాడెవడో వాడు నిబద్ధి వివేకంతో నిబద్ధతతో జీవిస్తున్నవాడెవడో వాడు నిబద్ధి ఏ సాధనైనా సరే నీకు సహజమవ్వడానికి ఈనపక్షం రోజుకి ఇరవై ఒక్క ఆరు వందల సార్లు జరిగేటటువంటి శ్వాసతో సమంగా సాధన జరిగినప్పుడు మూడవ స్థలలోనూ ఆ సాధన జరుగుతూ అయత్తనంగా జరుగుతూ ఉన్నప్పుడు నీకది సహజమైపోతుంది నేను తురియ స్థితికి చేర్చడానికి ఉపయుక్తమవుతుంది అలా నీవు చేయబడినటువంటి ఏ సాధనైనా సరే నీకు నిబద్ధతగా మారుతుంది నిబద్ధతతో జీవించేటటువంటి స్థాయికి మానవుడు ఎదగటం ధీ విశేషానికి చివరిమెట్టు బుద్ధి వికాసం పొందిన వాళ్ళలో అత్యున్నతమైనటువంటి జీవనం ఎవరిదైనా ఉంది అంటే వారి ఆ జీవన పర్యంతము కూడా ఆ నిబద్ధత కనబడుతుంది ఆ దీక్షాకంకణాన్ని ధరించి ఉంటాడు మూడవ స్థలలోనూ ఆ రీతిగా నిలచి ఉంటాడు మహాత్మా గాంధీకి స్వాతంత్ర్యోద్యమ సమర శంఖారావాన్ని ఉద్యమాన్ని నాయకత్వం వహించమని స్వీకరించమని ఎవరు చెప్పారు భగవద్గీత చెప్పింది భారతవని చెప్పింది అలా వారిలో ఆ దివ్య స్ఫూర్తి కలిగింది నాయకత్వం వహించాడు अला अरविंद घोष वार भगवद्गी स्फूर्ति परमहंस को अम्म यथात दर्शन स्फूर्ति अला महनी भारतावलि जीवन वारी वारी, वारी स्फूर्ति स्फुण आ दिव्यत् अनव लोक कल्याणा की निबद्धता क्यों उ దీక్షాకంకణదారులై ఆశ్రయించినటువంటి మానవులను ఉన్నత తరమైనటువంటి చైతన్య స్థితులను వారిలో ఆవిష్కరింపజేసేటటువంటి ప్రేరణను దయను సహాయాన్ని కృపను అందించారు కానీ శిష్యుడికి నిబద్ధత చాలా అవసరం చాలామంది వింటారు ఆచరించరు జీవించరు అని బద్ధత లేదనమాట కాబట్టి గురువు ఎంతటి శక్తివంతుడైనా మహానుభావుడైనా వారిని ఉపయోగించుకోగలగడం కూడా సద్బుద్ధి అయినటువంటి శిష్యుడికి రావాలి నిజానికి దిశ కేంద్రులైనటువంటి మహానుభావులను ఆశ్రయించినప్పుడు వారు వారి స్థాయిలో సహాయం చేయగలరు ఎరుక విడిపించగలరు కాని వారి వద్దకు శాస్త్ర చర్చక ఆహ్వానించడం వారి వద్దకు వెళ్ళి ఇహలోక పద్ధతిగా ఉన్నటువంటి సమస్య పరిష్కారముల గురించి చర్చించడం వారి వద్దకు వెళ్ళి మా పిల్లల్ని ఏం చదివించమంటారు బిల్డింగ్ ఎలా కట్టమంటారు హాస్పిటల్లో చేర్చమంటారా ఆరోగ్యం వస్తుందంటారా వీడు బ్రతుకుతాడంటారా ఇలాంటి అవిద్యామోహంతో కూడినటువంటి అంశాలతో చర్చను స్వీకరిస్తే వారిని ఏం వినియోగించుకున్నట్టు పరమహంస అంటారు చక్రవర్తి వద్దకు వెళ్ళి ఒక దోశడు వేప విత్తనాలు అడిగినటువంటి రీతి ఇది అంటారు తనను తానిచ్చుకోగలిగినటువంటి తనను తాను గుర్తింపచేయగలిగినటువంటి తనను తాను తొలగింప చేయగలిగినటువంటి మహనీయుని ఆశ్రయించినప్పుడు ఆశ్రయించినటువంటి శిష్యుని యొక్క చైతన్య వికాసాన్ని బట్టే ఆ మహానుభావుడు ప్రవర్తిస్తూ ఉంటాడు కారణం ఏమిటంటే వాళ్ళకి ఇచ్చా నిర్ణయములు లేవు వాళ్ళకి ఇదే చెయ్యాలి ఇలా చేయక్కర్లేదు అనేటటువంటి ఏ కర్తవ్యము లేదు వాళ్ళు కర్తగా వారి ద్వారా దివ్యత్వం ప్రవహిస్తుంది వారి ద్వారా దివ్యత్వం ప్రకటితమవుతుంది వారు పరశివ స్వరూపుడు అటువంటి మహనీయుడిని సద్బుద్ధి అయినటువంటి వాడు గనక ఆశ్రయిస్తే వాడిలో చైతన్యం వికసిస్తుంది వాడిలో ఉత్తమమైనటువంటి ఉన్నత తరమైనటువంటి చైతన్య భూమికలు వికసిస్తాయి ఆ దృష్టితో చూస్తాడప్పుడు ఆ స్థితి నుంచి చూస్తాడప్పుడు సహాయం అక్కడ చేస్తాడు మామూలుగా అంతఃకరణంలో అంతరంగంలో మనోబుద్ధులతో విషయ తాదాత్మ్యతతో దేహ తాదాత్మ్యతతో ఆశ్రయిస్తే ఓ ఇతని యొక్క చైతన్య వికాసం ఇంతే ఉందని ఆ స్థాయిలోనే నీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాడు కాబట్టి వారిని ఎలా వినియోగించుకుంటావు అనేటటువంటిది సద్బుద్ధి అది నిబద్ధత వల్ల కలుగుతుంది అన్నపూర్ణమ్మను జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం మాతీదేవి పిత మహేశ్వర బాంధవాత స్వదేశో భువనత్ర అని అనేక రకాలుగా స్తుస్తూ ఈ మొకటంతో పూర్తి చేస్తారు ఈ చిట్ట చివరి అభ్యర్థనతో పూర్తి చేస్తారు కాబట్టి ఆమె ఇవ్వగలిగేది అమ్మ దయ అంటే ఏమిటంటే వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి ఈ భారతావని అనేకమైనటువంటి మహానుభావులు మాతృమూర్తులు కూడా మహనీయులైనటువంటి వారున్నారు వారందరూ కూడా మానవలోక కళ్యాణ నిమిత్తమై వారి వారి అజీవన పర్యంతము జ్ఞానవైరాగ్యాలను ప్రసాదించారు ఏమిటండి ఈ జ్ఞానవైరాగ్యాల వల్ల నాకేం ఉరుగుతుంది ఏం ప్రయోజనము అని అనుకుంటావేమో మాతా చార్వతీదేవి పితా దేవోమహేశ్వర బాంధవా శివ భక్త స్వదేశో భవనత్రయం నీ జీవితం మారిపోతుంది నీ దృష్టి మారిపోతుంది నీ నిర్ణయం మారిపోతుంది ఎదుగుతావు ఎలా స్పష్టంగా చెప్పేశారు మాతా జపార్వతీ దేవి కనబడుతున్న స్త్రీలందరూ కనబడడం మానేశారు అంతటా నిండి ఉన్న అమ్మ కనబడడం అంతటా నిండి ఉన్న అమ్మే కనబడుతుండే ఇంకా స్త్రీలు ఎక్కడ పురుషులు ఎక్కడ ఈ ద్వైధీభావం పనిచేయదు బుద్ధి చైతన్యంలో లేనివ్వే పితాదేవో మహేశ్వర అలా అమ్మ ఎందు లయమైపోయినటువంటి సర్వే సర్వత్రా అమ్మనే దర్శించేటటువంటి స్థితికి ఎదిగినటువంటి శిష్యుడికి ఆమె అదిగోని తండ్రి పితాదేవో మహేశ్వర స్థూల సూక్ష్మ కారణాలను దాటించి మహత్తు స్థితి అందునటువంటి ఈశ్వరుణ్ణి దర్శింపజేసి అప్పుడేమైందట లోకంలో ఉన్నటువంటి బంధువులందరూ ఇతక ఇత పూర్వము ఐహికమైనటువంటి శారీరక సంబంధాలతో కూడినటువంటి పాత్రోచితమైనటువంటి ఆశ్రయం కలిగినటువంటి బంధువులు అందరూ ఉంటారు సహజంగా మానవులకు ఎప్పుడైతే మహత్స్థితి ఎందున్న ఈశ్వర దర్శనం కలిగిందో అమ్మదయ్య వల్ల ఇక బాంధవా శివభక్తాశ శివభక్తులు ఆశ్రయించడం మొదలు పెడతారట నీ జీవితంలో నువ్వు వస్తారు నీ బంధుగణం విస్తరిస్తుంది ఈశ్వరారాధకులందరూ నీ బంధువులే నీ ఆశ్రితులే కారణం నీలో శివుణ్ణి చూస్తారు వాళ్ళు నీ ద్వారా శివుడు ప్రకటన అవుతున్నాడు ఈ రీతిగా జీవితం మారిపోతుంది స్వదేశో భువనత్రయం దేహతాదాత్మ్యత అభుద్ధి చేత నిర్ణయమయ్యేటటువంటి దేశకాలత్రయములు ఏవి లేనివై స్వస్వరూప జ్ఞానస్థితుడై స్వదేశో భవనత్రయం అనే రీతిగా ఎదుగుతాడు త్రిభువనములందు కూడా ఉపాసకులైన వారు సాధకులైన వారు జిజ్ఞాసువులైన వారు జ్ఞానులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క హృదయాంతర్వర్తి అయి ఉంటాడు తలచినంత మాత్రమే దర్శనం పొందగలిగేటటువంటి స్థితి అతని యొక్క సంకల్పంతో పని లేకుండానే ఈశ్వరానుగ్రహంతో జరిగిపోతూ ఉంటాడు తనేమి పోనాడు తనేమి సంకల్పించడు ఉన్న రీతిగా ఉంటాడు ఉన్నాడని ఉన్నాడు లేడో తెలియకుండా ఉంటాడు ఆయనను ఆశ్రయించినటువంటి మహానుభావులు అందరికీ అది ఉపాసకులైన సాధకులైన జిజ్ఞాసువులైన జ్ఞానులైన ముక్తులైనా వారికి తలచినంత మాత్రమున అశరీర పద్ధతిగా మహనీయుడి యొక్క దర్శనం కలుగుతుంది వారు ఎక్కడుంటారో వారికి తెలియదు ఎవరికి కానీ కనబడతారు మెలకులోనే కనబడతారు ఎప్పుడో ధ్యానం చేసినప్పుడో నిద్రపోయినప్పుడో కళలోనో కనపడవలసిన అవసరం వాళ్లకు లేదు వాళ్ళు సశరీర పద్ధతిగా ఉన్న అశరీరులు అశరీర పద్ధతిగా ఉన్నావు అశరీరులు కూడా నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వు నడుస్తున్నావా పడుకున్నావా తిన్నావా లేచావా నీ అవస్థాత్రయంతో నీ కర్మత్రయంతో పని లేకుండా వాళ్ళు నిన్ను లేవనెత్త తలుచుకుంటే ను ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకదేమీ అడ్డు రాదు అటువంటి ప్రభావశీలమైనటువంటి ఈశ్వరత్వం ప్రకటితమవుతుంది వాళ్ళ ద్వారా అలాంటి వాళ్ళని తెలుసుకోగలిగేటటువంటి నిబద్ధత కావాలి అలాంటి వాళ్ళని గుర్తించాలి అంటే నిబద్ధతతోనే గుర్తించగలుగుతాము అలాంటి వాడు ఎక్కడో ఉంటాడు కోటికొకడో జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం జ్ఞానాగ్నిస్వరూపమై సర్వకర్మలను దగ్ధం చేయగలిగేటటువంటి సమర్థుడై అటువంటి మహానుభావుడు జీవితంలో తారసిల్లటం నీ నిబద్ధతను బట్టి ఉంటుంది కాబట్టి సద్బుద్ధి కలిగి ఉండటం ఎంత అవసరమో నీ జీవనం నిబద్ధతతో కలిగి ఉండి ఇటువంటి మహనీయుని యొక్క దర్శనాన్ని అపేక్షించి నీ జీవన యొక్క నీ జీవనాన్ని తరించవలసినటువంటి తరణము ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళటం ఆ రీతిగా నీ అంతర్ముఖ ప్రయాణాన్ని పరిపక్వతని పూర్తి చేసి ఏ ఎరుక యొక్క నిర్ణయం ఏమిటో తెలిసి బయలును దర్శించి ఎరుకను విడవలసినటువంటి అగత్యం ఉంది కాబట్టి సద్బుద్ధి నీ నా మాటలు ఎరుకే నిబద్ధి సరే ఇంత చెప్పారు కదండి మరి మీరు చెప్పిన మాట కూడా ఎరుకే కదా అంటే మాటలు ఎప్పుడైనా ఎరుకేనాయన కాబట్టి నీ నా ను ప్రశ్నించడం నేను సమాధానం చెప్పడం నువ్వు అడగడం నీ సందేహాన్ని తీర్చడం నువ్వు సంకల్పించడం ఆ సంకల్పించిన దానిని క్షమింపచేయటం నీవు ఇచ్ఛగా ప్రకటించడం నీ ఇచ్చ మూలాన్ని తొలగించడం ఈ రీతిగా ఇది అంతా ఒక నిబద్ధతతో జరిగేటటువంటి పని ఏదో కాకతాళీయంగా ఏదో కొబ్బరికాయ కొడితేనో గుమ్మడికాయ కొడితేనో ఫలశ్రుద్ధి చదివితేనో లేకపోతే తాత్కాలికమైనటువంటి వ్రత దీక్షల చేత ప్రారంభింపబడేటటువంటి కామ్యక కర్మయుక్తమైనటువంటి పద్ధతులు ఇవి ఏదో లెక్కలు గణితాలు ఉణింతాలు గళ్ళు గీతలు గీసేసి చక్రాలు గీసేసి తాత్కాలికమైనటువంటి ఉపశాంతి పద్ధతులు కావు శతస్రాధికమైనటువంటి జన్మ విశేషాలను సమూలంగా తొలగించేటటువంటి పద్ధతి కాబట్టి ఎరుకే నిర్గుణము ఎరుకే సగుణము చాలా రాజౌషధాలని ప్రయోగిస్తున్నారు నిజానికి అసలు సగుణస్థితిని దాటి నిర్గుణ స్థితికి రావడానికే మానవుడికి శత సహస్రాధిక జన్మలు పడతాయి అంటారు కారణం ఏమిటంటే ప్రతివారు విగ్రహస్వరూపులే వాడి దేహమే విగ్రహం నేను విగ్రహారాధన చేయడం లేదన్న వాళ్ళందరూ అసత్తుకు సంబంధించినటువంటి వారు అసత్యం మాట్లాడుతున్నారు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అంటారు భగవాన్ రమణ మహర్షి విగ్రహారాధన చేయని వారెవరూ శరీరమే విగ్రహం తేహమే దేవాలయం జీవుడే సనాతనమైనటువంటి దైవం ఆ రీతి అయినటువంటి సమర్థతని శక్తిని పరిణామాన్ని నిర్ణయాన్ని పొందటానికి ఈ దేహం ఉపయుక్తం ఈ విగ్రహం ఉపయుక్తం విగ్రహపుష్టి అంటారు కాబట్టి అలా ఈ సగుణారాధనకు సంబంధించినటువంటి సమస్తము కూడా అది మండల దీక్షలు కావచ్చు చతుర్మాస వ్రతములు కావచ్చు లేక నక్తములు కావచ్చు లేక పౌర్ణమి వ్రతం కావచ్చు లేక ఇత్యాదులు చాలా ఉన్నాయి భారతదేశంలో అనేక వ్రత నియమ ఏకాదశి వ్రతం కావచ్చు లేక నవరాత్రులు కావచ్చు లేక ఋతువును అనుసరించి అనుసంధానం చేసేటటువంటి దీక్షలు కావచ్చు ఇవన్నీ చిత్తశుద్ధి కొరకు సద్బుద్ధిని పొందటానికి సత్తును తెలుసుకొనటము ఉపయుక్తం అవుతాయి నిబద్ధతతో జీవించి సత్తును దృంచేటటువంటి పద్ధతిగా నువ్వు అంటే ఎరుకే నిర్గుణము సగుణము ఎరుకే ఎరుకకు అంతా ఎరుకే ఎరిగిత చెప్పబడేదంతా ఎరుకే అయ్యా అయితూ నేను ఎరుగను ఇప్పుడు ఎరిగి తిని అన్నది అంత యురుకే ఏరీతిగా అయినా సరే నా కర్మణ ప్రజయా ధనేన ఇక త్యాగేన ఇక మృతత్వ మానసు ఏం చేసి తెలుసుకున్నావయ్యా ఏమి చేసి తెలుసుకున్నా అదంతా కర్మ ప్రభావమే ఏమీ చేయకుండా తెలిసిందండి ఐదుగు అది కూడా కాబట్టి అనంత విశ్వం అంతా ఎరుకే ఎరిగితే నేనన్నదంతా ఎరుకే ఎరుకే ఎరుకకు అంత ఎరుకే నేనిది అంత ఎరుగా చేసిది ఇదంతా బయల్లో లేదని ఇంతకుముందే అచల లక్షణంలో నిర్ణయంగా ఎరుక ఎలా లేదో చెప్పారు చెప్పి ఏం చెప్తున్నారంటే ఇదంతా ఉన్నదని అనుకుంటున్నాము ఇదంతా లేనిది బాబు అనే నిర్ణయాన్ని నీవు నేను అనేది కూడా ఎరుకే గురువు శిష్యుడు అనేది కూడా ఎరుకే భగవంతుడు భక్తుడు అనేది కూడా ఎరుకే జగజ్జీవేశ్వరత్రయం ఎరుకే సౌణారాధనలన్నీ ఎరుకే నిర్గుణోపాసనలన్నీ ఎరుకే భావములన్నీ ఎరుకే దీక్షలన్నీ ఎరుకే భావాతీతం అంత ఎరుకే దృ దృశ్య ద్రష్ పద్ధతులన్నీ కాబట్టి నేనిది ఎంత ఎరుగా చేసి అలా నీకు విస్తారంగా సవిస్తరంగా నిరసించడానికి కావలసినటువంటి నిర్ణయాన్ని దేశ కేంద్రులు అందిస్తున్నారు మీ విట్లెరుగు సద్బుద్ధి కాబట్టి మనోవ్యాఖ్యగా నిర్ణయించబడేటటువంటి బయలు నిర్ణయాన్ని తెలుసుకోవాలి అంటే పరాపశ్యంతి మధ్యమా వైఖరిగా వ్యాపకమై ఉన్నటువంటి మూలా ప్రకృతి అంతయ్యను దాటి నిబద్ధతతో దాటి दाटी इह मोक्षम सत्तूना मोक्ष विरक्तृ ఎరుకే సంకల్పమణి నీ వెరుగూ సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుకా సంపూర్తి ఎరుకే జీవుండు ఈశుండెరుకే తదే కథ ఎరుకే ने सर्वे चपीति सत्कर्ति एक्की ओरा संपूर्ति एहपर सौख्यम इके ज्ञान ज्ञेयरु मोक्ष भक्ति विरक्त संकल्पमें नी सीर्ति एक्का संपूर्ति ఎరుకే జీవుండు ఈశుండెరుకే తదే కథ ఎరుకే సర్వము నే గుర్తిరిగి చెప్పీతి ఈ కీలరుగు ఎక్కడీ కౌరా ఎరుక సంపూర్తి పూర్వకందార్థంలో సద్బుద్ధి అని సంబోధించారు అంతకుముందు వత్స అని సంబోధించారు ఈ కథార్థంలో సత్కీర్తి అని సంబోధించాడు చక్కటి పరిణామక్రమే ఎవరైతే నిబద్ధత కలిగిన వారు ఉంటారో వారు పొందేటటువంటి స్థితి సత్కీర్తి వత్సా అని గురువు యొక్క ఆశ్రయాన్ని శరణాగతితో పొందినటువంటి శిష్యుడు సద్బుద్ధిని సత్పాత్రను పొందుతాడు అట్టి సద్బుద్ధి సత్పాత్రత కలిగి నిబద్ధతతో జీవించినటువంటి సత్శిష్యుడు సత్కీర్తిని పొందుతాడు ఏ దేశంలో అయినా ఏ కాలంలో అయినా సరే ఫలానా మహనీయుని యొక్క పరంపరలోని వాడను ఫలానా మహాత్ముడు నాకు గురువు అని గురువుగారి గురించి చెప్తే చాలట ఇతనికి శక్తి సామర్థ్యాలు ఉండవలసిన అవసరం లేదు ఇతని మహిమలు చూపక్కర్లేదు లోకమంతా శరణాగతి అయిపోతుందట ఆ గురువు గారి పేరు చెప్పగానే అంతటి మహానుభావులట కారణం ఇతని యొక్క నిబద్ధత ఇతని యొక్క సత్కీర్తి ఆ దేశికేంద్రుడైనటువంటి గురువు యొక్క బలం సమర్థత ఇతని ఎరుక విడిపించి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ధృవమైనటువంటి అచలమైనటువంటి అణువు నుంచి మహత్తు వరకు వ్యాపకమై ఉన్నటువంటిదంతయు ఎరుకే అని ఎరుకకు కొనాది పాదు లేనటువంటి సంబంధం లేనటువంటి ఆధారపడనటువంటి పరిణమించనటువంటి ఆవరణరహితమైనటువంటి నిర్ణయమే లేనట్టు తాను లేనట్టు ఎరుకే లేనట్టు బట్ట బయటను చేర్చినటువంటి దిశికేంద్రుని యొక్క కృప ఎంతో విశేషమైనటువంటి కాబట్టి అటువంటి ఆశ్రయాన్ని పొందినటువంటి వాడు మానవలోక కళ్యాణం కొరకు తన జీవనాన్ని త్యాగం చేసి సత్కీర్తిని పొందుతున్నాడు ఈ సత్కీర్తి ఎలా వస్తుందయ్యా తనను తాను హారతి కర్పూరము వలె మానవలోక కళ్యాణం కొరకు వెచ్చించాలి తన తనుమనధన ప్రాణములను లెక్క చేయక పాపపుణ్యములను లెక్క మనో మనోవాక్కాయములను సాధన ద్వారా తపస్సు ద్వారా చైతన్య వికాసమును సాధించినటువంటి తపోనిష్టనంతా కూడా సమాధినిష్టనంతా కూడా స్వత్మదర్శన స్థితిని అంతా కూడా స్వరూప జ్ఞాననిష్టనంతా కూడా తనను ఆశ్రయించినటువంటి శిష్యుల యొక్క మనవలోక కళ్యాణం యొక్క లక్ష్యం దిశగా సహన శాంతి సౌశీల్య సహృదయతల ద్వారా స్వరూప జ్ఞానాన్ని పొందే జ్ఞానమార్గావలంబికమైనటువంటి జీవనాన్ని నిర్దేశిస్తూ జీవించేటటువంటి త్యాగధనులైనటువంటి సద్బుద్ధి కలిగినటువంటి నిబద్ధత కలిగినటువంటి వత్స అనే మహానుభావుల చేత పిలిపించుకోబడినటువంటి వారందరూ సత్కీర్తిని పొందుతారు అటువంటి సత్కీర్తి పొందినటువంటి వాడికి చెబుతున్నారు ఏమని సౌఖ్యము చాలామంది అంటూ ఉంటారు అనేక జన్మ సుకృతవశాత్ సౌఖ్యం అనుభవిస్తూ ఉంటాము నిద్రా సౌఖ్యం కూడా అందులో భాగమే కాకపోతే ఆనందమయ కోశ పరిధి విషయానంద సుఖాన్ని అందించే తమోగుణ భూయిష్టమై జ్ఞానమనండి చీకటి అనే ఆవరణ ద్వారా అనుభవించబడుతూ ఉన్నటువంటి నిద్రావస్థతో అది అనుభవించాలన్నా సుఖం ఉండాలి అది అనుభవించాలన్నా పుణ్యం ఉండాలి అనేక ఈ అదృష్టం కూడా లేని వాళ్ళు ఉంటారు పాపం అనేక కృతంగా ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి రాజసిక తామసికమైనటువంటి వాసనా బలం సంస్కార బలం అభిమాన బలం అహంకార బలం చిత్త చాంచల్యం అజ్ఞానం దేహత ఆధాత్మ్యత బుద్ధి చేత జన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ సౌఖ్యాలనే చక్రభ్రమణంలో పడిపోతాడు అదంతా ఎరుకే ఇంద్రియ సౌఖ్యమైన దివ్యానందమైన ఆత్మానందమైన బ్రహ్మానందమైన కడకు అనేక రకములైనటువంటి ఆనంద లక్షణాల స్థితులను బ్రహ్మజ్ఞానావళి మాలవర వర్ణిస్తుంది పరానంద ఘనం అంటుంది సచ్చిదానంద ఘనం అంటుంది నిత్యానందం అంటుంది బ్రహ్మానందం లక్షణాలు చెప్పిన ఆయహ ఇహపర సౌఖ్యమంతా ఎరుకే దేహమునందుండి కూడా అటు పర సౌఖ్యాన్ని పొందవచ్చు కేవలం దేహత్యాగం తర్వాత ఏర్పడేటటువంటి లౌకిక ఇహ భోగ సౌఖ్యములై సూక్ష్మ శరీరాంతర్గతమై అనుభవించబడేటటువంటి ఇహ సౌఖ్యాలు కావు దేహమునందు ఉండి అనుభవించబడేటటువంటి అవస్థాత్రయమునందు దేహత్రయమునందు తనుత్రయమునందు శరీరత్రయమునందు జగత్రయమునందు కాలత్రయమునందు త్రిపుటి అంతటా కూడా వ్యాపకమై ఉన్నటువంటి ఇహపర సౌఖ్యములన్నీ ఎరుకే ఎరుకే మానవుడు జ్ఞానమని పునాదరించి పుట్టాడు సహజముగా జ్ఞానస్సు భూమికి సమాంతరముగా వెన్నుపాము ఉన్నటువంటి పశువులు ధీ విశేషాన్ని బుద్ధిబలాన్ని కలిగిలేవు తిర్యక్ అంటారు వీటికి అంటే భూమికి సమాంతరంగా మాత్రమే వాటికి వికాసం మరి మానవుడు ధీ కలిగి బుద్ధిబలం కలిగి సమస్త ప్రకృతిని స్వాధీనపరచుకొని విశ్వాంతరాల పరిశోధన చేయగలిగి తనను తాను ఎరుగలిగి తనను తాను పోగొట్టుకోగలిగినటువంటి సమర్థుడు ఇదంతా జ్ఞానబలమే జ్ఞేయరుకే ఈ జ్ఞానం ద్వారా తెలియబడేదంతా కూడా ఎరుకే జ్ఞానము ఎరుకే జ్ఞేయము ఎరుకే జ్ఞాతం అన్నదంతా ఎరుకే జ్ఞానము జ్ఞేయము లేని ఇది కాబట్టి త్రిపుటి ఒక్కటి దాటితే సరిపోలే ని కూడా దాటాలి ఈ రెండింటినీ మూలఛేదం చేయగలగాలి మోక్షం పెరుకే మోక్షం కావాలి మోక్షం కావాలి అన్న వాళ్ళందరినీ కూడా మహానుభావులైన వాళ్ళు ఆ మోక్షం ఎందుకు కావాలని నీకు అని అడగలే కోహంబంధ विचारण प्रश्न तो प्रारंभ मुमुक्ष प्रश्न तो प्रारंभ जिज्ञासी अंटवा एवो रक रही विशेषार्था तो वाचिक पद्धति वाच्यार्था विचारण भाग में शास्त्र होता अनेक प्रश्न सदेहालू उठा కాని ప్రతి ఒక్క సాధకుడు తప్పక విచారణ చేయవలసినటువంటి మొదటి ప్రశ్న శంకర భగవత్పాదల చేత నిర్ణయించబడినటువంటి ఉపదేశ సాహస్రి పనిచేయాలి అంటే మొదట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కోహం బంధ బంధమనగాయమి కిమజ్ఞానం అజ్ఞానమనగాయమి ఈ రీతిగా ఉపనిషత్తులు ప్రశ్నలను అనుసంధానించి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే పద్ధతిగా అధిగమించేటటువంటి లక్షణాన్ని స్థిరపరిచి లక్షణత్రయాన్ని దాటించినవి మోక్షము ఎరుకే కాబట్టి బంధమును నిర్ణయించి బంధాన్ని బట్టి ముక్తిని మోక్షాన్ని గనక నిర్ణయించితే అది కూడా ఎరుకే ఆవరణ సహిత పద్ధతిని ఎరిగి ఆవరణను విడిస్తే బయలు కాబట్టి ఆవరణకు లోబడిన దాంతా కూడా ఎరుకే భక్తి విరక్తులు ఎరుకే నారాయణ నామామృతమే అని ప్రహలాదుడు భజించాడు గాలిని బంధించి హటించే యోగముతో పని లేదు జీవుల హింసించే క్రతువుల చేయగ మాధవా మధుసూధనాయని మనమున తలిచిత చాలుగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజను భక్తి ముక్తి నారాయణుడే దాతయు భ్రాతయు నారాయణుడే ఈ రీతిగా సర్వము నారాయణముగా చూశాడు అంతా నారాయణుడే నరం చేయ నరోత్తరం నారాయణం పద్మభవుడు నరనారాయణులలో భాగమైనటువంటి నారాయణుడు మరులందరి ఎందు వ్యాపకమైనటువంటి సూత్రము నారాయణ కానీ ఈ భక్తి ప్రభావం చేత అనన్యభక్తిగా ఉత్తమమైనటువంటి భక్తిగా పరా భక్తిగా చాలా రకాల భక్తులు ఉన్నాయి మధుర భక్తి దాస్యభక్తి అనన్యభక్తి పరాభక్తి ఇట్లా నారదభక్తి సూత్రాలలో భక్తి విశేషమంతా వివరించబడింది కాబట్టి మానవులందరూ తప్పక అధ్యయనం చేయవలసినటువంటివి కొన్ని ఉన్నాయి అదేమిటంటే భక్తి సూత్రాలు యోగ సూత్రాలు వాటికంటే ముందు ధర్మ సూత్రాలు న్యాయ సూత్రాలు వైశేషిక సూత్రాలు చిట్ట బ్రహ్మ సూత్రాలు కాబట్టి విశేషార్థమును అల్పమైనటువంటి అక్షరములలో కూర్చి చెప్పేటటువంటి దానికి సూత్రమని పేరు ఇట్లా మహనీయులందరూ వారి వారి జీవితంలో వారు సాధించినటువంటి తపోబలాన్ని ఈ సూత్రముల ద్వారా రాబోయే లక్షలాది సంవత్సరాలకు అందించారు అలాంటి సూత్ర సముచ్చయాలను మనం ఆధారం చేసుకుని విచారణ అయితే ఈ భక్తి ప్రభావం అంతా ఎరిగే మరి ఆ భక్తి ప్రభావంలో విరక్తి కూడా దాగి ఉంది అంటే జగద్భావం ఎందు సంసార భావం ఎందు ప్రతిబంధకములయందు విరక్తి భక్తి బలపడాలంటే విరక్తి అవసరం విరక్తి ఉన్నంతసేపు విషయలంపడం తాత్కాలికంగా దూరమైనట్లు కనబడుతుందే కానీ శాశ్వతంగా దూరం కాదు విరక్తి వైరాగ్యంగా పరిణమించాలి వైరాగ్యం వలన వివేకం జరగాలి మానవ జన్మలో అసలు భాగ్యం అంటే ఏమిటి అని బ్రహ్మగారి గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు వైరాగ్య భాగ్యోదయమే మానవ జీవనంలో విశేషమైనటువంటి భాగ్యం చాలామంది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యలక్ష్మి సంతాన లక్ష్మి ఈ రీతిగా అనేక రకములైనటువంటి సర్వసంపత్కరి అయినటువంటి మహామాయ స్వరూపమైనటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని అర్చిస్తూ ఆశ్రయిస్తూ అధిశక్తి స్వరూపంగా భావించి పూజించేటటువంటి మహాకాళి మహామా మహాలక్ష్మి మహా సరస్వతిగా త్రిపుర సుందరిగా ఆశ్రయిస్తూ పొందుతూ ఉంటారు కానీ ఆవిడ యొక్క నిజమైనటువంటి కృప అమ్మదయ అంటే ఏమిటంటే వైరాగ్య భాగ్యోదయం ఎవడికైతే ఈ వైరాగ్య భాగ్యోదయం కలిగిందో వాడు తప్పక ఆ ముక్తి పీఠాన్ని మోక్షకాంతను అనుభవిస్తాయి ఆ రకమైనటువంటి ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలి అంటే ప్రాథమికమైనటువంటి అర్హత అవసరం వైరాగ్య భాగ్యోదైన అట్టి వైరాగ్య నిష్ట చేత పొందినటువంటి జ్ఞానబలం ఏ కర్మనైనా దగ్ధం చేయగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి అలాంటిది పొందాలే కానీ తాత్కాలికమైనటువంటి విరక్తి తాత్కాలికమైన భక్తి పది రోజుల దీక్ష ముప్పై రోజుల దీక్ష నలభై రోజుల దీక్ష ఎప్పుడు విరమిద్దామా అని ఎదురు చూసే దీక్ష ఇవంతా అజ్ఞాన సదృశ్యం కానీ అశేషమైనటువంటి భక్తి సాంప్రదాయంలో అనన్యమైనటువంటి భక్తి అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాపర్యుపాసతే నిత్యాయుక్త యోగక్షేమం వహామ్యహం పరమాత్మ ఇచ్చినటువంటి వాగ్దానం అనన్యమైన భక్తి కలిగి అవస్థాత్రయములను నన్నే భావించి నన్నే ఆశ్రయించినటువంటి వారి యొక్క యోగక్షేమములను నేనే వహిస్తాను అని శరణాగతులైనటువంటి వారికి ఇవ్వబడినటువంటి అమోఘమైనటువంటి వాగ్దానం అటువంటి విశేషమైనటువంటి తనను తాను పోగొట్టుకోగలిగే తత్వదర్శనాన్ని పొందించేది భక్తి అట్టి తత్వదర్శనము కూడా ఎరుకే ఆ తత్వదర్శనం పునాదిగా ఏర్పడే చిత్వదర్శనం చైతన్య చైతన్యం అనేటటువంటి నిర్ణయం జ్ఞానబలం అది కూడా ఎరుకే సంకల్పమనీ సత్కీర్తి ఏ సంకల్పం చేత అనంత విశ్వముద్భవించిందో సృష్టి స్థితిలయ్యే విస్తీర్ణ ఆకర్షణలు ఏ సంకల్పవశాత్తు ఏర్పడుతున్నావు అర్థభాగమైనటువంటి కూటస్థము బ్రహ్మాండమునందున్నటువంటి మిగిలిన ఇరవై నాలుగు తత్వ సముదాయమును ఏర్పరచగలిగినదు దానికి సంకల్పం అని పేరు బ్రహ్మకర్మ సమారభే అని అన్నింటిలో చెప్పబడేటటువంటి ప్రథమ సంకల్పమే మంటపారాధనగా నవగ్రహములుగా దిగ్దేవతలుగా వారి వారి పరివారములుగా అది ఇంద్రియాధిష్టాన దైవతములుగా ఆది దైవతముగా తత్వములుగా ప్రకృతిగా కామేశ్వరీ కామేశ్వరులుగా అంత సంకల్పం నుంచే ఆ అర్థభాగం ఒకటే సంకల్ప ప్రభావం ఆ అర్థభాగము మిగిలిన ఇరవై నాలుగులందు వ్యావృత్తి చెందుడయ్యే సంకల్పం కనుక సంకల్పమే ఎరుక కూటస్థమే ఎరుక పరం ఇదంతా బ్రహ్మం అయితే తత్పరం పరమునందు లేదు కాబట్టి ఇది ఎరుక ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి ఇలా చెబుతూ పోతే పృథిలో పృథివీ అయినటువంటి పాయురింద్రియం దగ్గర నుంచి కూటస్థం దాకా ఉన్న పిండ బ్రహ్మాండ వ్యావృత్తి అంత పిండము పిండా బ్రహ్మాండము బ్రహ్మాండ నందలే అహము నాలుగింటి చేరిక కూడి అఖండంబౌ ఎరుక గదరా మాయన్న తీరుక లేనిది ఎన్నటికీ లేనిది గజరా ట్ట బయలున ఎరుక తావు లేదు సందులేదు కనుగొనుమాయన్న ఎరుకే జీవుడు ఎరుకే ఈశుడు ఎరుకేత కాబట్టి సాంప్రదాయ రైతులుగా భాగత్యాగ నిర్ణయ పద్ధతిగా జహల్లక్షణ జహల్ లక్షణ జహద జహల్ లక్షణ పద్ధతులలో ఒక్కొక్క దారిని ప్రాధాన్యత స్వీకరించి భేదవాదమని అభేదవాదమని భేదవాదమని ఆరంభవాదమని వివర్తవాదమని ఇలా శూన్యవాదమని అనేక రీతులుగా అనేక సాంప్రదాయములు ఎన్ని వివరించినను ఎరుకే జీవుడు ఎరుకే ఈశుడు ఎరుకేతేకత ఎరుకే సర్వము నే గురిగి చెప్పీ బట్టబయలను దర్శించినటువంటి దేశికేంద్రుడు సర్వమును శూన్యమును ఎరిగి సర్వశూన్యములు ఒక్కటని తెలిసి సర్వశూన్యములు లేనివని తెలిసినటువంటి వాడు విడిపించబడినటువంటి వాడు తనను తాను పోగొట్టుకున్నటువంటి వాడు అట్లా తనను తాను పోగొట్టుకున్నటువంటి బట తానే లేకుండా పోయినటువంటి స్థితి ఎందుకు దృఢీకరించబడి నిర్ణయమై సహజమై ఉన్నది ఉన్నట్లుండి ఎరుకే సర్వము నే గుర్తెరిగి చెప్పితే ఈ కీలెరుగు సత్కీర్తి కీలెరుగుట ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏదో బాధ కలిగిందనుకోండి వైద్యుడి దగ్గరికి వెళ్ళాం ఆ వైద్యుడు కీలెరిగి వైద్యం చేయాలి ఏ కీలు ఏ సమస్య ఏ నొప్పి ఏ పరమ ఏ రకమైనటువంటి సందర్భం విచారణ చేసి వైద్యం చేసేటటువంటి వాడై ఉండాలి ఇది కీలిరిగి వైద్యం చేయటం ఇది భౌతికార్థం వాచ్యార్థం తాళం ఒక పక్కకు తిప్పితే పడిపోతుంది ఇంకొక పక్క తిప్పితే తెరుచుకుంటుంది ఇది కీలెరిగి తిప్పటం ఇది నైపుణ్యంతో కూడుకుని ఉంటుంది ఇంకొక పద్ధతి ఉంది निर्णय वस्तु निश्चय ज्ञानमने की आय मरक पद्धतिरपेक्ष पद्धति अट्ठे निरपेक्ष पद्धति अचल सांप्रदायर सत्कर्ति गुरपारंपर्य सांप्रदायिक विशेषेत पूर्णबोधन पड़ी प्रबोधन अंदर महनी सत्कीर्ति पड़ी वाल पदका दीक्षा वी पूर्णबोध पूर्ण दीक्ष पड़े वारी तपक प्रतिरू षांग नमस्कार चेयली अनेबद्धता भारत देश కారణం ఏమిటంటే అటువంటి పూర్ణబోధా గరిమ చేత సత్కీర్తిని పడిచినటువంటి వారు వీళ్ళకి కీలెరిగి అనేటటువంటి స్థితి ఉంటుంది దేని యొక్క కీలు ఎక్కడుంది దేన్ని ఎడుతిప్పితే అది ఏమవుతుంది ఎరుక ఒక పక్కకు ఎరుక గడ్డిపడుతుంది ఓ పక్కకు ఎరుక విడుస్తుంది ఆ రీతిగా బంధముక్తులను ఎరిగి విడిపించగలిగి విడవగలిగి విరమించగలిగి తనను తాను పోగొట్టుకునేటటువంటి కీలు రగమని ఎక్కడి కౌరా ఎరుకా సంపూర్తి ఈ రీతిగా సర్వమును లేని పద్ధతిగా బట్టబయలు నన్ను వీటికి పునాది లేదు ఈ ఉత్త బట్టబయలు లేదు మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏదీ లేదు మే నిర్ణయానందిస్తూ హరి ఓం శ్రీ గురుభ్యో నమీ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీష సహనాభవతు సహనోనక్కు సహర్యం కరవావహై తేజస్వినధీతమస్ మా విషావహై శాంతిశాశాంతి స్వగురునిజగురు పరమగురు పరష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమీ ఓ శ్రీ గురువ్యో నమరాయ